ఎగరవి ఎగరవి ఏడు రంగుల జెండా అదే అదే మా జెండా బాలల జెండా ఎగరవి ఎగరవి ఇంద్రధనుసులో ఉండే ఏడు రంగులే జెండా నిండా కన్నుల పండగ చేసే ఎగరవి ఎగరవి ఏడు రంగుల జెండా అది అది మా జెండా బాలల జెండా జెండా నడుమన ఉండే చంద మామా పండు పండు వెన్నెల పంట సీమాగరవి ఎగరవి ఏడు రంగుల జెండా అది అది మా జెండా బాలల జెండా